మృత్యు సర్వహర ఆ మృత్యువు ఆ కాల రూపంగా టైం రూపంగా ఉంటుంది మృత్యువు సర్వాన్ని హరించి అది ఈశ్వరుడే ఈశ్వరుడంటే మీకేదో అందంగా ఎర్రగా బొరగా అలా మూట పెట్టుకుని మీకు ఇచ్చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నాడు అనుకుంటున్నారేమో ఈ వెరీ డేంజరస్ గాయ అన్నీ పిచ్చేసుకుంటాడు అలా ఇచ్చినట్టుగా ఇచ్చి అవన్నీ తీసేసుకుంటాడు మృత్యు సర్వహరశ్చాహం అయితే దీని అర్థం ఏంటి ఇప్పుడు ఏం చేయాలంటారు మనం మృత్యు సర్వహర అని తెలుసుకున్నాము దాన్ని బట్టి మనం ఏం చేయాలి భాష్యం సహా ఇత్యతే సో అటువంటి మృత్యువు సర్వహర అనబడుము సహా అహమిర్థ ఆ మృత్యువు నేనే అతి మృత్యువు నేనే దాని అర్థం ఏంటంటే దాని తాత్పర్యం ఏంటంటే రెండు ఆ మృత్యు అనే వాక్యాన్ని బట్టి మనకి రెండు సందేశాలు వస్తాయి దాని నుంచి ఒకటి డు నాట్ ఎక్యూములే నువ్వు పోగు చేయటం మానేసి ఎందుకంటే పోగు చేసి ఏం చేస్తారు అంత మృత్యు తీసేసుకుంటాడు ఇంతటి మహాభాగ్యానికి పోగు చేయడం ఎందుకు ఇప్పుడు ఓ దేశం ఒకటి ఉంది ఆ దేశానికి మన ఇండియన్స్ తల ముందు వెళ్తారు అక్కడ మీరు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు కానీ దేశాన్ని దాటి పట్టుకెళ్ళడానికి వీళ్ళేది మామూలుగా అయితే మీ ఇంటికి పుట్టింటికి దానికి మీరున్న దేశానికి పంపించచ్చు అంటే మన ఇండియన్స్ విదేశాల్లో ఉన్నవారు డబ్బు సంపాదించి మనకి పంపిస్తూ ఉంటారు ఇక్కడికి రెమిటెన్సెస్ అంటారు ఆ డబ్బు వస్తుంది కానీ ఆ దేశంలో లా ఏమిటంటే మీరు సంపాదించండి అంట లక్ష సంపాదించినా కోటి సంపాదించినా ఇక్కడే ఉండాలి ఆ సంపద అది దేశాన్ని దాటడానికి వీళ్ళ దేవుంటే అలా టు టేక్ అప్పుడు వాడు ఏం చేస్తాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు పెద్ద ఓళ్ళు నిద్ర మానుకని సంపాదించరు ఎందుకని ఏం చేసుకుంటారు సంపాదించి అది పటిక్యులేదు కాదు సంపాదించింది ఏదో చక్కగా ఖర్చు పెట్టుకుంటాడు తను సుఖపడతాడు పక్క సుఖపడతాడు దాన ధర్మాలు చేసేస్తాడు విజ్ఞానాన్ని విధించింది ఎందుకంటే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేపుడు మామూలుగా మీరు ఉత్తి చెత్తతో రావాల్సి ఉంటుంది అలాంటి దేశం ఒకటి ఉంది ఉందనుకోండి సౌదీ అరేబియా అలాంటి దేశం ఏదో అన్నారు అయితే ఆస్ట్రేలియాయో ఉన్నాయి అలాంటివి ఏవో లాస్ ఉన్నాయి అమెరికా అయితే మీరు ఫ్రీగా తీసుకెళ్ళచ్చు వాళ్ళకు కూడా రూల్స్ ఉన్నాయి ఈ జగత్ మీరు ఎంత సపో మీరు సపోజ్ ఓ లక్ష సంపాదించారనుకోండి ఎంత పట్టుకెళ్తారు చూడ కోటి సంపాదిస్తే చూడండి ఎందుకంటే పట్టుకెళ్ళేది జీరో పెర్సెంట్ పట్టుకెళ్తారు మీరు ఎంత సంపాదించినా జీరో పెర్సెంట్ పట్టుకెళ్తారు కాబట్టి లక్ష సంపాదిస్తే ఎంత పట్టుకెళ్తారు జీరో కొని వంద రెట్లు ఎక్కువ కోటు సంపాదించారు ఇప్పుడు జీరో పెర్సెంట్ అవుతుంది మళ్ళీ జీరో చేయాలి ఒక సిమిటరీ అంటారు సిమిటరీ అంటే ఈ మరణించిన వారి సమాధులు ఉండేటువంటి స్థానం బరియల్ గ్రౌండ్ దాంట్లో నడుస్తున్నారు ఇద్దరు నడిచేప్పుడు అక్కడ ఉండే స్టోన్ ఉంటుందిగా ప్రతి స్టోన్ ని చూసుకుంటూ నడుస్తున్నారు ఒక స్టోన్ చూసే దాని మీద ఏదో పేరు ఏదో జాన్సన్ ఏదో పేరు ఈ జాన్సన్ కి లెఫ్ట్ వన్ మిలియన్ బిహైండ్ అని అన్నాడు పక్కవాడు అంటే మిలియన్ డాలర్స్ ని ఇక్కడే విధులుపెట్టి ఇంకొంచెం ముందు వెళ్ళేవాడు ఇంకో స్టోన్ వచ్చింది ఇంకొక సమాధి దాని మీద స్టోన్ అప్పుడు రెండో వాడు చెప్పాడు ఈయన ఎవడో పేపర్లో ఎవడో అయినా హీ లెఫ్ట్ టెన్ మిలియన్ బిహైండ్ అని ఆయన చెప్పాడు ఓకే ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఇంకో స్టోన్ వచ్చింది ఈ రెండో వాడు హౌ మచ్ హీ లెఫ్ట్ బిహైండ్ అంటే అప్పుడు వీడు చెప్పాడు సమాధానం హి లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్ అని సమాధానం కథ కాబట్టి మృత్యు సర్వహరశ్చ అహం కాబట్టి మొదటి సందేశం ఏమిటి డు నాట్ ఎక్యూములే పోగేయడం మానేయ్యి పోగేసి ఏం చేస్తారు ఇప్పుడు బంగారం పోగేశారనుకోండి ఎంత పోగేసినా అంతా ఇక్కడే మిగులుతుంది వీడు ఉంగరం పెట్టుకుంటాడు ఆ ఉంగరం కనీసం పట్టికల్లా ఇలా పిడికిలు బిగిస్తాడు ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూడనప్పుడు జాగ్రత్తగా వేలు సాగతీసి ఆ ఉంగరం తీసేసుకుని వీడిని తప్పి వీడిని తగలబెట్టేస్తారు కాబట్టి డోంట్ అక్యూములేట్ మీరు బ్యాంకులో డబ్బు పెట్టుకున్నారనుకోండి యువ్ ఇట్ బిహైండ్ అది మీతో రాదు డోంట్ ఎక్యూములేట్ నెంబర్ వన్ అది మొదటి సందేశం రెండవ సందేశం ఏమిటంటే అటాచ్మెంట్ పెట్టుకోకు సంఘమును పెట్టుకోవద్దు ఏదో కొద్దో గొప్ప ఉంది కదా డబ్బు దాని మీద సంఘం వద్దు సంఘం పెట్టుకుంటే దుఃఖాన్ని అనుభవించాలి తర్వాత భార్య భర్త పుట్టి కొడుకులు కూతుళ్ళు బావమరుగులు బంధువులు సంఘం పెట్టుకోద్దు అది సందేశం రెండు మొదటి సందేశం ఏమిటి అపరిగ్రహము రెండవ సందేశము అసంగత ఈ రెండు సందేశాలు వస్తాయి ఆ వాక్యం నుంచి మృత్యుసర్వహర దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చు ఈ సర్వహర అనే పదానికి అర్థం ఇంకో రకంగా చెప్పచ్చు శంకరులు అంటారు అథవా పర ఈశ్వర ప్రళయే సర్వహరణ్ సర్వహర పరహ ఈశ్వర పరహ అంటే ఈ సకల జగత్తు ఏ ప్రకృతి నుంచి ప్రకటమైనదో ఆ ప్రకృతికి అతీతమైన వాడు సప్రజస్తమ గుణాత్మకమైన మాయాశక్తికి అతీతమైన వాడు ఆ మాయాశక్తిని తన వశంలో ఉంచుకున్నవాడు పరహ అంటే ఈశ్వరుడు పరుడు అతీతుడు సర్వముత అతీతుడు పరహ ఈశ్వరన్నా పరమహా ఈశ్వరన్నా అమ్మా కూడా సేమ్ లేదు నేను సమాసం కూడా చేసేయచ్చు సమాసం చేసేస్తే పరేశ్వరుడు అని అనొచ్చు పరమేశ్వరుడు అని కూడా అనొచ్చు ఆ పరమేశ్వరుడను నేనే ఏవిడీ పరమేశ్వరుడు ప్రళయకాలమునందు సర్వమును ప్రణయము లయము చేయువాడు సర్వమును హరించువాడు ప్రళయకాలంలో సో ఆ పరమేశ్వరుడను నేనే ఇంతకుముందు ఏమన్నాడు ధాత అంటే బ్రహ్మదేవుణ్ణి నేనే ఇప్పుడు ఏమంటున్నాడు రుద్రుణ్ణి నేనే అంటున్నాడు మరి విష్ణువెవరు అది నేనే ఈసారా ఈ బ్రహ్మ విష్ణు రుద్ర వేరువేరుగా చెప్పడం వేరువేరుగా ఉన్నారంటూ ఉండడం మళ్ళీ వేరువేరుగా అన్నప్పుడల్లా తూనా బొడ్డు అని అనుకుని ముగ్గురు ఒక్కడే అనుకుంటూ ఉండడం ఇది ఇది పురాణ వాంగ్మయం నుంచి మనకు వచ్చినటువంటి ఒక క్రెడీ కమెంట్ ఒక ఇబ్బంది వైదిక వాంగ్మయంలో ఈ సమస్య ఉన్నది సృష్టించిది ఆయనే పోషించిది ఆయనే సంహారం చేసేది కూడా ఆయనే కొంతమంది అంటారో తెలిసిన మా దేవుడు చక్కగా పోషిస్తాడు మీ దేవుడిలాగా అంతా నాశనం చేయటం మా దేవుడి యొక్క లక్షణం కాదు అంటారు విని వాళ్ళు కబోస్తుందని వీడు అంచేతనే మా దేవుడు మంగళం అస్పిష్యస్ ఎందుకంటే పోషకుడు అదే మీ దేవుడు శ్మశానం అంటా నాశం చేయడానికే ఉన్నాడు కాబట్టి అమంగళము అని కూడా అనుకుంటాం ఏం చెప్పమంటారు సో సమాజంలో చెలరగేటువంటి అజ్ఞానము అవధులు ఉండవు ఎనీవే కాబట్టి రుద్రుని రూపంగా ఆ రుద్ర అనే పేరుతో అని ప్రఖ్యాతంగా ఉన్నటువంటి ఆ తత్వము అది కూడా పరమేశ్వరుడే ఎటర్చి ఆ తత్వము ఆ సందర్భంలో సర్వమును తన ఎందు కలిపివేసుకును ఆ ప్రళయ సంహారకుడైన ఈశ్వరుడు కూడా నేనే అక్కడ ఏదైతే అదొక విభూతి ఇంకో విభూతి అది విభూతి సర్వహరహ మృత్యు అదొక విభూతి మహిమ వెరీ ఇంట్రెస్టింగ్ మహిమ తర్వాత ఉద్భవస్ భవిష్యత ఇప్పుడు భవిష్యత్తులో కలుగబోయే వాటి యొక్క ఉద్భవము నేనే అది ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతైందనుకోండి అంటే అర్థమేమిటి గర్భవతి అయిందంటే అర్థమేంటి ఏదో ఆరు మాసాలు ఇరవై ఏడు మాసాలు అయిన తర్వాత ఒక శిశువుకు ఉద్భవము కలుగును అని అర్థం కదా మరి ఆ ఉద్భవము అంటే ఇట్సే ఇట్స్ అన్ ఈవెంట్ ఇట్స్ అన్ ఈవెంట్ ఆఫ్ క్రియేషన్ ఆ సృష్టి యొక్క ముఖాముఖ అత్యంత విలక్షణమైన చాలా విలువైనటువంటి ఘట్టం ఘటన దాన్ని ఉద్భవ అంట ఆ ఈవెంట్ అది నేనే ఎవరికి పుట్టేసిన వాళ్ళ గురించి కాదు చెప్తున్నాను పుట్టేసిన వాళ్ళకే ఆయనే ముట్టబోయే వాటికి సపోజ్ భవిష్యత్తులో మీకు ఏదైనా సంపద రాబోతోంది అనుకోండి సంపద కొట్టబోతోంది లాటరీ తగలబోతోంది అనుకోండి కొన్ని మాట వరసలు అనుకోండి ఆ లాటరీ రూపంగా గొప్ప సంపద మీకు రాబోతోంది అది ఎలా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ బ్రూయింగ్ ఇప్పుడు లాటరీ అంటారు లాటరీ కోటి రూపాయలు అంటారు అని డిక్లేర్ చేస్తారు రాష్ట్ర అని డిక్లేర్ చేస్తారు టికెట్ పది రూపాయలతో పాన అమ్ముతూ ఉంటారు మొత్తం దేశం అంతా అమ్ముతున్నారు డబ్బులు పోగు పడుతున్నాయి పోగుపడి పోగుపడి పోగుపడి ఒక డేట్ పెడతాను ఆ డేట్ నాడు ఆ లాటరీకి ఇస్తాను అప్పుడు ఒకడికి ఒక కోటి రూపాయలు వస్తాయి అది ఇప్పటి నుంచి తయారవుతోంది పిల్లవాడు తొమ్మిది మాసాల తర్వాత పుడతాడన్నా మళ్ళీ మాసం నెల రోజుల తర్వాత లాటరీకి ఇస్తాడన్నా రోజు ఒకటే ఇక్కడ పుట్టబోయేది పిల్లవాడు ఇక్కడ పుట్టబోయేది సంపద ఆ ఉద్భవము అది అది విభూతి ఈశ్వరిని యొక్క విభూతి శంకరులంటారు ఉద్భవ ఉత్కర్ష అభ్యుదయ త్రాప్తిహేతు అహం ఉద్భవ అంటే ఉత్కర్ష అంటే ఒక గొప్ప ఉన్నతి ఉన్నతి ఇప్పుడు వీడు ఎంబీబీఎస్ కోర్సులో చేరిడు కోర్సు నడుస్తోంది కాలం ప్రవహిస్తోంది కోర్సు నడుస్తోంది చదువుకుంటున్నాడు పరీక్షలు రాస్తున్నాడు సెమిస్టర్ అవుతోంది మార్కుల మీద మార్కులు వస్తున్నాయి అంటే అర్థమైటీ భవిష్యత్తులో ఒక ఉత్కర్ష ఒక ఉన్నతి వీడికి రాబోతోంది వస్తుంది ఏమిటో ఉన్నతి డాక్టర్ అని వీడు ఒక టైటిల్ ఇస్తారు ఎక్కడ నిషన్మో ఏదో అంటారు అంటే నీవు ప్రజల యొక్క జీవితాలతోటి వైద్యం చేయడం ద్వారా ఈ పైన ప్రజల యొక్క జీవితాలను నీవు సుఖమయం చేయటానికి నీకు పర్మిషన్ ఇచ్చినాము అని ఒక సర్టిఫికేట్ ఒకటి ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఫోటో కట్టి లోపల పెట్టుకుని ఒక ఆఫీస్ ఓపెన్ చేసి జనులకు వైద్యాన్ని చేయవచ్చు అటువంటి సర్టిఫికెట్ ఇస్తారు స్నాతకోత్సవం చేసి అది దానికి కావలసినటువంటి ఏర్పాటు ఇప్పుడు జరుగుతుంది అలా జరిగి జరిగి జరిగి జరిగి ఆ ఉత్కర్ష అదిగో ఆ ఉత్కర్ష నేనే అంటే ధనము లాటరీ రావడం దాని అభ్యుదయము అంటారు అది మీరు ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నారనుకోండి మంచి అన్ని సకల సౌకర్యములతో కూడిన ఒక బిల్డింగ్ మీరు కట్టుకుని దాంట్లో సుఖంగా విశ్రాంతిగా జీవించబోతున్నారు అంటే ఇప్పుడు ఎలా మొదలవుతుంది ప్లాట్ కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ చేశారు ఎట్లా ఆర్కిటెక్టర్ని పట్టుకుని బొమ్మ బీయించారు ఇటకలకున్నారు కాంపౌండ్ కట్టారు అలా ఇటక మీద ఇటక మీద ఇటక మీద ఇటక పెట్టుకుంటూ వస్తున్నారు ఫైనల్గా వన్ ఫైన్ మార్నింగ్ దాంట్లో మా కామ్ మొదలు పెడతారు ఓన్ హోమ్ అది అభ్యుదయ అంటే అభ్యుదయము ఆ యొక్క విభూతియే అంటే అర్థం మనకి ఎప్పుడైనా సంపద కలిగిన విజ్ఞా ఒక డిగ్రీ వచ్చిన పరీక్ష మంచి మార్కులతో పాస్ అయినా లేకపోతే ఏదైనా పెద్ద ఉద్యోగం వచ్చిన లాటరీ తగిలినా లేకపోతే ఒక గుణవతి అయిన అమ్మాయి భార్యగా అలభించిన అమ్మాయి అయితే గుణవంతుడైన యువకుడు భర్తగా అలభించిన ఇవన్నీ కూడా ఈ కళ్యాణములు ఈ మంగళకరములైనటువంటి ఘటనలు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ నా యొక్క పురుషతారంతో నా యొక్క గొప్పదనంతో నేనే సాధ్యం చేసుకుంటున్నాను అని అనుకోరాదు ఆ ఉద్భవములన్నింటి రూపంగా ఈశ్వరుని యొక్క మహిమయే ప్రకటమగుచున్నది అబ్బా దేవుడు చాలా గొప్పవాడండి ఏమైందండి అంటే వ్రాత లేదా ఈశ్వరుడు దయామయుడు ఎందువల్ల ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను లేదా ఈశ్వరుడు కరుణామయుడు ఎవైందండి అంటే నా భార్య చెప్పిన మాట వింటుందండి చాలా బుద్ధిమంతురాలు సో భార్య కాబట్టి భర్త నా భర్త గుణవంతుడు సో ఈ విధంగా అన్ని సందర్భాలలో ఆ ఈశ్వరుని యొక్క కృపని మనం గుర్తుపట్టాలి మాకు అదృష్టం బాగులేదండి దేహాలు బాగలేకండి అని అలాగే కంప్లైంట్ చేయకూడదు చాలా తప్పి గ్రహాలు బాగులేకూడదు ఏంటండి ఎవరు చెప్పారండి మీకు ఎప్పుడైనా ఓ చక్కటి టెలిస్కోప్ పట్టుకుని చూడండి ఎప్పుడైనా మార్కెట్లో దొరుకుతాయి ఓ పదివేలు మనం కాదనుకుంటే ఫస్ట్ క్లాస్ టెలిస్కోప్ దొరుకుతుంది దాన్ని కొంచెం మేఘాలోవి లేకుండా వినేలాకాశం ఉన్నప్పుడు టెరీస్ పట్టుకెళ్లి దానికి వాడు ఇస్తాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆ లెన్సెస్ ని వాటిని కొంచెం అడ్జస్ట్ చేయాలి అడ్జస్ట్ చేసి మీరు రెడీ పెడితే ప్రతి గ్రహాన్ని చూడచ్చు నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఫుట్ పాత్ మీద నడిచి వెళ్తున్నా సాయంకాలం వాక్ నడిచి వెళ్తుంటే ఒక ఆయన ఉంటున్నాడు డి వాంట్ సీ మౌంటైన్స్ అన్ మూవ్ అంటున్నాడు అంటే ఎవరో ఇంటికోకుండా అయిన చూడటం నడిచి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక ఆమె ఎస్ ఐ వాంట్ టు సీ ప్లీజ్ కాఫ్ అని అక్కడ ఆయన మౌంట్ చేసి పెట్టాడు అప్పుడే సాయంకాలం ఈ టైంలో విశా వినీలమైన ఆకాశం చంద్రుడు కనపడుతున్నాడు ఇంకా రాత్రి పడలేదు చూడండి అతను సెక్సెస్ పెట్టాడు హీజ్ అతను అతని పేరు కూడా నాకు తెలుసు జాన్ బాబ్స్ అన్ అనే అతను అప్పుడు ఈ లేడీ ఎల్డర్లీ ఉమెన్ ఆవిడ ముందు చంద్రుడిని చూసి చూడమన్నాడు చంద్రుడిని చూసి ఇప్పుడు దీంట్లో చూడమన్నాడు అదే చంద్రుడిని చూస్తే మౌంటైన్స్ అండి కొండలు మీరు విమానంలో వెళ్తే మౌంటైన్స్ కనపడతాయి అలా కనపడుతున్నాయి రియల్ మై గా నాకు పెద్ద పెద్ద పర్వత శ్రేణులు కనపడుతున్నాయి అవన్నీ చంద్రుడి మీద అవునమ్మా చూసుకోను తలసారి పసుపు పెట్టి పైన మళ్ళీ చూడు చూసి ఐ సీ ద మౌంటైన్స్ అన్ మూవ్ ఇది చూశాను చూసి మే ఐ కెట్ ఇట్ ఫ్యాట్ అంటే ఎస్ వెల్కమ్ చూస్తే మౌంటైన్స్ కనపడతాయండి చక్కగా ఉన్నాడు చంద్రుడు చిలకలా ఉన్నాడు ఏమీ దోషమేం లేదు అంత బ్రహ్మాండంగా ఉన్నాడు ఈవెన్ అదర్వైజ్ కూడా అందంగా ఉన్నాడండి ఎంత బాగున్నాడో చూడండి చంద్రుడు చంద్రుణ్ణి పూర్ణిమ చంద్రుణ్ణి ఎప్పుడైనా చూశారా ఎంతసేపు స్కూటర్లు కార్లు వేసుకుని హడాడిగా వెళ్ళిపోవడమైనా ఎప్పుడైనా చంద్రుణ్ణి చూసి సందర్భం కూడా ఉండాలి చంద్రుణ్ణి అలాగే ప్రేమగా చూడాలి చంద్రుణ్ణి చూసి ఆస్వాదించమని చేత కాని వాడికి వాడికి అసలు కవిత్వం చెప్పొద్దన్నా కవిత్వం చెప్పడానికి యోగ్యుడు కాదు అర్హత లేదు వాడికి అయితే ఒక ఆయన అన్నాడు చంద్రుడు మత్స్సు కదా ఆయన మత్సలు ఒకటే కదా అంటే కాళిదాస్ అన్నాడు అన్ని సద్గుణాలే ఉన్నాయి చంద్రుల్లో చక్కగా ప్రకాశిస్తున్నాడు సూర్యులాగా వేడి ఉక్కపోసేటువంటి ప్రకాశం కాకుండా కళ్ళు మిరుమిట్లు మీద కోల్పోయే ప్రకాశం కాకుండా చల్లని ప్రకాశం కళ్ళు మిరుమిట్లు కొల్పోయి ఎంతసేపు చూసినా కళ్ళకి అంజనం పెట్టినట్టు ఉంటుందే తప్ప కళ్ళకి మంట కలగదు ఉన్న మంట కూడా కూతుంది చంద్రుడి కేసు చూస్తే శీతకిరణుడు ఎంత ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కల్పిస్తాడు హృదయంలో ధనమునందలి లోభం చేత డ్రైగా హృదయం గలవాడే హృదయంలో కూడా ఒక ఆర్ద్రతను నింపి వాడికి కూడా ప్రేమ కలిగి ఇట్లా చేస్తాడు చంద్రుడి చేసి చూస్తే అంతటి ప్రేమస్వరూపుడు చంద్రుడు ఆయనలో అన్ని సద్గుణాలే ఒక్కటే కదా నీ సమస్య అలా మత్స్ ఉన్నాను అది కదా ఏకోహి దోష గుణ సన్నిపాతే నిమజ్జతీందో కిరణేశ్వివాంక అన్నాడు కాళిదాస మహాకవి కుమార సమూహం రెండో శ్లోకం అన్ని సద్గుణాలే ఉన్నప్పుడు ఒక్క దోషం ఉన్నా ఈ సద్గుణముల పరంపరలో ఆ దోషం కప్పుబడిపోతుంది లైక్ చంద్రుడి యొక్క కిరణములు అసంఖ్యాకములైన కిరణములు సర్వత్రా ప్రకటమై సర్వత్రా వ్యాపించి వెన్నెలలో ఆరబోస్తూ ఉండగా ఆ మచ్చ ఆ వెన్నెలలో కప్పివేయబడుతుంది అని చెప్పారు సో చంద్రుడు గొప్ప విభూతి ఎందుకో చెప్పాను అది కాబట్టి మనకి జీవితంలో అభ్యుదయం వచ్చింది అంటే ఇది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది కాబట్టి అభ్యుదయం కొంత ఏదైనా దుఃఖం ఉంటే అది కూడా ఈశ్వరుని కృపగా మనం స్వీకరించాలి ఆ దుఃఖంలో ఏదో అభ్యుదయం దాగి ఉంటుంది కూడా పైగా అని కొంచెం డైట్రెషను ఏమనుకోకండి సో అటువంటి అభ్యుదయము నేనే ఆ అభ్యుదయమును పొందుటకు కారణము హేతు అది కూడా నేనే అంటే నా కృప వలననే నా అనుగ్రహము వలననే మీరందరూ అభ్యుదయమును పొందుతున్నారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అంతేకాని అభ్యుదయము నా యొక్క ప్రజ్ఞ వల్ల పురుషతారం వల్ల శ్లభించింది అని అనుకోకూడదు కొంతమంది అలా అంటారు ఐమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఎవడు లేడు అందరూ కూడా ఈశ్వర మేడ్ మ్యాన్నే అందరూ కూడా ఎంతది గొప్ప వాళ్ళైనా కూడా ఈశ్వర మేడే సెల్ఫ్ మేడ్ ఏమీ లేదు ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్ అయ్యారంటే ఆ ఉద్భవము అది సంవత్సరాల నుంచి అలాగే బిల్డప్ అయ్యి అయ్యి అయ్యి ప్రెసిడెంట్ అయ్యారు అది గొప్ప కళ్యాణం ఈశ్వరుని యొక్క నిండు కృప అలాగా అందరూ అలాగే చూడాల్సి ఉంటుంది భవిష్యత్ కేశాం రాబోయే కళ్యాణములన్నిటికీ ఉద్భవము నేనే అయితే మరి అందరికీ అన్ని వేళలా కళ్యాణాలు వస్తున్నాయా కళ్యాణము అంటే శుభము అని అర్థం అస్తమానం పెళ్ళే కాదు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఒక్కటే కదా పెళ్ళి కాబట్టి కళ్యాణం అంటే శుభము ఓకే ఎందుకంటే ఆ మాట మీకు ఏదైనా రాంగ్ మీనింగ్ వస్తుందేమో క్లారిఫై చేశాను సో రాబోయే కళ్యాణములన్నిటికీ హేతువు నేనే అంటే వాళ్ళు అందరికీ రావట్లేదుగా అందరికీ కళ్యాణం లేదు అంటే ఉన్నాయి కదండి ప్రతివాడికి ఏదో కొద్ది గొప్ప కళ్యాణం ఉంది కదా వాడు లేదని అనుకుంటాడు కానీ ఉండే ఉంటుంది కళ్యాణం ఆ కళ్యాణం లేకుండానే ఇంతకైనా ఇంత వయస్సుకొచ్చాడంటారా కాబట్టి ఉండే ఉంటుంది కాదు మరి తగిన ఇంకా ఇంకా ఎక్కువ కళ్యాణాలు ఎందుకు రావట్లేదు అన్ని వేళలా ఎందుకు రావటం లేదు అంటే అంటారు శంకరులు ఉత్కర్ష ప్రాప్తి యోగ్యానానిత్యర్థ అటువంటి ఉత్కర్ష అటువంటి గొప్పతనమును పొందే యోగ్యత గల వారికి మాత్రమే ఆ ఉత్కర్ష లభిస్తుంది అది నా విభూతి అందరూ ప్రెసిడెంట్లు అయిపోతారా ఎవరో అవుతారు కాబట్టి ఆయనకే అయోగ్యత ఉన్నది అంటేనే ఆయన అయినాడు అది పరమేశ్వరుని యొక్క కృప అనుకోవాలి అలాగే ప్రతీది అలా అనుకోవాలి అసూయ పడకూడదు ఎవరైనా పరీక్ష పాస్ చేయడం అనుకోండి పక్కింటి పిల్లవాడు పరీక్ష పాస్ చేయడం అనుకోండి మన పిల్లవాడు పాస్ కాలేదనుకోండి శుభం వాడికి ఉత్కర్షకి ఈశ్వరుడి కృప ఈనాడు వాడికి లభించింది ఈనాడు వాడికి ఉత్కర్ష వచ్చింది మనం మన పిల్లాడి మాట మనకి పిల్లాడికి రేపు ఇల్లుండ వస్తుంది వస్తుంది ఎక్కడికి పోతుంది వస్తుంది అసూయ పడకూడదు ప్రేమించాలి ఆశీర్వదించాలి ఎవరికి లాభం కలిగినా ఆశీర్వదించాలి అసూ పడకూడదు ఈశ్వరుడు గుర్తుకొస్తే అసూయ అవతలం పోతుంది ఈశ్వరుడు గుర్తుకు రాకుంటే అంతా మనమే చేస్తున్నాం అనే మన అహంకారం ఉంటే మనకి కలిసి వస్తే గర్వం కలిసి రాకపోతే జలసి ఈర్ష్య అవే మిగులుతాయి మానవులు అలాగే ఉంటారు బాగుండకూడదు ఎప్పుడూ శుభం కళ్యాణం ఇతరుల్లో ఉన్నా మనలో ఉన్నా ఒకప్పుడు మనలో ఉంటుంది ఒకప్పుడు ఇతరులలో ఉంటుంది ఎక్కడ ఉన్నా అది మంగళము కళ్యాణము అది ఈశ్వరుని యొక్క కృప అనుకోవాలి తప్ప వాడు అయోగ్యుడు అభాగ్యుడు వాడికి లభించింది కలికాలంలో ఇలాగే ఉంటుంది అనుకోకూడదు అలా అనుకోవడమే కలి బయట ఉన్నది కలి ఇదిగో ఇటువంటి ఈర్ష్యకే కలి అని ఆ దోషమే కలి అంటే దోషం మన మనస్సులో ఉండే దోషమే కలి అంతకంటే వేరే కళ అంటూ ఏమీ లేదు అక్కడికి ఆ విభూతి పూర్తయితే ఇక స్త్రీలు చూడండి ఇప్పటి వరకు చెప్పిన విభూతులు పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కాదు మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు కొంచెం మగవాళ్ళ వైపు మొగ్గుంటే ఉండొచ్చు కూడా ఇప్పుడు సకల ప్రపంచాన్ని సంహారం చేయువాడు అంటే అదేదో ఆ ఈశ్వరుడు మగవాడు అన్నట్టుగా వినపడతాం ఈశ్వరుడు మగవాడు కాదు అలాగే ఉండదు తత్వాలకి జెండర్ ఉండదు కాబట్టి అలా అనుకోవడం అది పొరపాటు వాటెవర్ వాటెవర్ ఇంతవరకు చూసిన దాంట్లో ఇది మగవాళ్ళకే ఆడవాళ్ళకి సమానంగా వర్తిస్తుంది అన్నట్టుగా చూసాం ఇప్పుడు స్త్రీలని మనస్సులో పెట్టుకుని స్త్రీలను ఉద్దేశించి ఆయన నా నా అంటే ఏమండి ఈ గుణాలు స్త్రీలకే స్త్రీల ఎన్ను ఉంటేనే దాన్ని విభూతిగా పరిగణించటానికి అవకాశం ఉందా అంటే ఎస్ ట్రూ ఎప్పుడు కూడా పురుషుడు స్త్రీ ఈక్వల్ అనుకోవడం ఈక్వల్ అనుకోవడం కొంచెం స్వామిజీ అంటారు మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అలా అంటే అప్పుడే అప్పుడే డౌన్ డౌన్ అనడానికి కొంతమంది అప్పుడే సిద్ధపడుతూ ఉంటారు అలా అంటున్నాడు పూర్తిగా వింటే మీరు డౌన్ డౌన్ అన్నారు Men and women are not equal. They are unique. Men and women are unique. And there is a strīla yandhu kundne kundne asādhārana lakshanamudhu kundne Unique and there asādhārana. And we moga waadu tala kundne lulga tapasya jesina rādu waadhi kundne. Brudhahara nne kai grace shantara. Grace. And there is lalitamudhānundhika lalityamuh saundariyamuh సొగసు మాటలో మాధుర్యము మాట ఇప్పుడు నా మాట చూడండి ఎలా ఉందో ఎంత బొంగులు పోయి ఉందో చూడండి ఏదో ఇంకా పాఠం చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాను లేకపోతే నోరు కూర్చోసి కూర్చోవాలన్నట్టుగా అనిపిస్తుంది కంట గ్రోకింగ్ వాయిస్ సో అదే స్త్రీ వచనం ఎలా వాక్యం ఎలా ఉంటుంది పోనీ అందరూ లతా మంగేష్కర్ మాధుర్యం ఉండదు స్త్రీ వచనంలో కోకిల కంఠరవానికి స్త్రీ యొక్క కంఠరవానికి పోలిక కనపడలేదు మీకు కాబట్టి స్త్రీ యొక్క ఈక్వల్ ఎలా ఈ వాయిస్ బాక్స్ స్వరపేటిక అది ఎన్నడూ ఈక్వల్ మొగాడి స్వరపేటిక ఇలాగే ఉంటుంది కప్ప కూసుకున్నట్టే క్రోకింగ్ వాయిస్ స్త్రీదైతే వేణ వాయించినట్టుగా ఉంటుంది అరే ఎవరిని వేణ వాయిస్తున్నారా ఎంత ఎవరైనా అమ్మగారు మాట్లాడుతున్నారా అన్నట్లు ఒక మాధుర్యం అంచేతనే స్త్రీలు ఏ పని చేసినా ఆ యునీక్ శోభ ఇది ఒక విభూతి ఈశ్వరుని యొక్క విభూతి అది ఆ విభూతికి భంగం కాని విధంగా స్త్రీలు చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి స్త్రీలు రాకెట్ పట్టుకుని కెన్ని స్థానం వరకు పర్వాలేదేమో కానీ స్త్రీలు కబడ్డీ ఆడటం క్రికెట్ ఆడటం మాత్రం ఏమీ శోభగా ఉండదు ఉదాహరణ దృష్టాంతా చేస్తారు ఎందుకంటే ఆ గ్రేస్ ఉంటుంది స్త్రీ అన్న ఒక గ్రేస్ ఉంటుంది ఆ గ్రేస్కి భంగం కలిగిట్లా ఉండకూడదు తర్వాత ఈ లక్షణాలు చూడండి ఇవి స్త్రీల ఎందు శోభిల్లినట్టుగా పురుషుల అందుకోసం శ్రీకృష్ణుడు నారీ నామ్ అని వేసి ఉంటారు బహుశా అదే ఉంటుంది నేనేదో నాకు శాతమైన ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను టీకాకారులు వాళ్ళు ఏదేదో చెప్తారు కొంతమంది చాదస్యంగా చెప్తారు కూడా ఇట్ మే నాట్ జల్ విత్ ద టైమ్స్ బట్ నేను కొంత ఇండిపెండెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రయత్నం చేశాను సో ఏమిటా లక్షణములు తీర్స్ తీళ్ళయిందనుకోండి పెళ్ళయితే అల్లుడికి తీర్చే ఉండదు జమాత దశమగ్రహ వారి కీర్తి ఉంటుంది వాడిని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మర్యాద చేస్తున్నట్టుగా నటిస్తారు అందరూ వీడు అనుకుంటాడు మనకు మర్యాద చేసేస్తున్నారు అనుకుంటాడు అయితే ఈ బావమురుదులు ఉంటారు ముగ్గురు నవ్వు భావమురుదులు ఉన్నారని పెద్ద బావమురుదు నటిస్తారా కానీ బావ గారు అంత పెద్ద వేషాలు వేస్తూ నటిస్తారు రెండో భావ వరద కూడా నటిస్తాడు మూడో బావ వరద హై స్కూల్ ఏదో చూస్తూ ఉంటాడు బాగా వచ్చాడు పట్టించుకోగో భావ ఉంటాడు వాడు పిల్లడు వాడు వీళ్ళందరూ వీడు లేనప్పుడు అనుకున్నాడు బయట వాడు అంటాడు పిలక బావ పిలక బావ అంటాడు అలాడు వీడి పై ప్రాణాలు బయట పోతాడు ఎందుకంటే పిలకుంటుంది నన్ను అల్లుడు కొత్త అల్లుడు చూసి వీళ్ళు ఎవరకుంటారేమో అని సెల్ఫ్ కాన్షియస్ గా ఇబ్బంది పడుకుతూ ఉంటాడు కానీ వాళ్ళు హిమాయి పిలక నీ పిలక బావలేదని అంటారా మామూలుగారు అత్తగారు వాళ్ళు అంటారా అందరూ పైగా చాలా రెస్పెక్ట్ ఇస్తారు కానీ వాడు ఉంటాడు ఆ నాలుగో బావ వరద ఉంటాడు వాడు అంటాడు బావ పిలక బావ అంటాడు అనేప్పుడు వీళ్ళందరూ ముఖముఖాలు చూసుకుంటారు ఈ పెద్దవాళ్ళందరూ హీ లెట్స్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది డ్యాన్ అంటే వీళ్ళందరూ కూడా వీడు కొత్తలుడు వచ్చి అరగంట క్రితం వరకు